కీర్తన సంఖ్య ఐదు వందర యాభై ఎనిమిది తెలుపగరాది దేవుని మాయలు ఫలమెరుగరుయీ పట్టిన విర్రీ పుట్టిజులు పురుషోత్తమునందట్టే అణగిరీ అతనందు ఇట్టేయీతని ఇందరితో సరి కొలుచుటే పెను విర్రీ హరివరముననే అందరు బతికి పరుల వరముగని పరులవరము గని బడలియసురులు గీతని ఇందరి లోపల సరిగా మొక్కుట సహజపు వేర్రీ జీవాంతరాత్ముడు శ్రీవేంకటేశుడు ఏవల శ్రీ లక్ష్మి ఈతని దేవులు వెవేలు సిరులు వీరయొసగిరని భావించువారికి పట్టదు వెర్రీ